ఈ రికార్డు చూసి ఈ బౌ క్షణిక విజ్ఞానవాదం ఇక్కడి నుంచి పుట్టింది అయితే ఆ రికార్డు సరిగ్గా చూస్తే క్షణిక విజ్ఞానవాదం పుట్టింది కాదు మొన్నాడు తెల్లవారుస్వామున ఆయన తెల్లవారుస్వామున వాకింగ్కి వచ్చేవాడు ఎదనా అడిగితే చెప్పేవాడు మొన్నాడు తెల్లవారుస్వామున ఇంకొకడు వచ్చాడు దేవుడు లేడా అని అడిగాడు అంటే ఉన్నాడు అని చెప్పాడు వాడు వేరు అది మళ్ళీ రికార్డు అయింది ఏమంటే ఈ రెండు రికార్డులు చూసి బుద్ధుడు ఆత్మవాది అని పెద్దలు నిర్ధారించారు నేను ఆ వాదాన్ని నేను అనుసరిస్తున్నాను బుద్ధుడు ఆత్మవాది కాదు ఆయన క్షణిక విజ్ఞానవాది అని వాళ్ళు నిర్ధారించారు కాబట్టి ఈ విధంగా వస్తుంది మహాత్ముల జీవితాలను బట్టి ఇలాగ తయారవుతుంది ఇలాగ వాదాలు ఇలా తయారవుతాయి ఏమిటి అనుకుంటున్నారు లోకల్లో వాదాలన్నీ ఇలా పుట్టినవే కొంతకాలం అయ్యేప్పటికీ దానికి ఏమేదో దేవాలయం పెట్టేసో పూజాన్ని పెట్టేస్తే ఇంక మీరేం మాట్లాడలేదు అంటే సత్యం అనుకుంటారు ఆ సిస్టమ్స్ తయారైపోతే క్వశ్చన్ చేసేటువంటి ఉత్సాహం తగ్గిపోతుంది జనాల్లో తర్వాత జనాలు ఎలా ఉంటారో తెలిసినా జనాలు అంటే మీరు ఎలా ఉంటారో తెలిసినా ఓకే ఓకే వి ఫాల్ బ్యాక్ యూ టెన్ అన్నట్టుగా ఉంటారు ఏదో వేదాంతం చెప్తానంటూ వచ్చావు కదా బ్రహ్మవిద్యా కుట్టీరు ఉన్నావు వేదాంతం చెప్తానన్నావు పుట్ట పీఠం ఏదో వేసుకున్నావు చెప్పు మేము అన్నట్టుగా ఉంటాం అదేనర్వాత కార్లు విమానాలు లేదంటే స్కూటర్లో ఎక్కేసి వాళ్ళు వెళ్ళక వెళ్ళిపోయి వెళ్ళిపోయి డబ్బులు ఎక్కకుంటూ కూర్చుంటారు నేను మీ గురించి అంటలేదు అసలు గురించి జనరల్గా చెప్తున్నాను గట్టిగా పట్టుకోం సంసారాన్నే పట్టుకుంటాను కానీ క్లాస్ కూర్చు కూర్చుంటారు క్లాస్ అంటే ఈ క్లాస్ అంటారు లేదు నేను స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ క్లాస్ కూర్చు కూర్చుంటాను ఎలా కూర్చుంటారంటే ఓకే యూ వాంట్ టు టెల్ అబౌట్ ఆత్మా గో హెడ్ అండ్ టెల్ అన్నట్లుగా దాన్ని పట్టుకోరు లోకంలో ఉంటారు దానికి శ్రవణం చేస్తున్నాం అనుకుంటారు పైగా వెరీ కన్వీనియంట్ సాయంకాలం ఐదు వరకు అరెంట్కో పెట్టారు కెనడా అయితే ఏడు లోపల క్లాస్ పెట్టడానికి వీల్లేదు ఎందుకో తెలుసిన వాళ్ళు ఎర్లీగా డిన్నర్ చేసేసి వస్తారు ఏడు లోపల పెట్టడానికి వీల్లేదు క్లాస్ ఎందుకు డిన్నర్ చేసి వస్తారు ఆరున్న రాటు ఎనిమిది అంటే ఎనిమిది టూ లేట్ ఫర్ డిన్నర్మేజింగ్ ఫీజింగ్ కాబట్టి డిన్నర్ చేసేసి వచ్చి కూర్చుంటారు కూర్చున్న ఐదు నిమిషాలు ఇటులో వచ్చి Okay, what is it that he is going to speak about? Shankara. Oh, Shankara. Okay. So you fall back. And, okay. Now we fall back. Go ahead and tell. Shankara Guruji in jiptova jiptova. Mancih Sankratile jiptova jiptova jiptova jiptova jiptova. Nice. Shankara is a great philosopher. On a Puravi Pura Goda-payee na gaya na. So, we follow Shankara. Hello, nice day sir. So they go home. Allāga నేను ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కానీ అంటే ఏమిటి అది దాంట్లో యూ రౌండ్ పార్టిసిపేట్ అయినట్టు యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ టెన్నిస్ మ్యాచ్ ఇచ్చేసినాయి నేను టెన్నిస్ మ్యాచ్ చూస్తూ ఉంటా టెన్నిస్ మ్యాచ్ గురించి వ్యాఖ్యానం కూడా కానీ ఐ డోంట్ పార్టిసిపేట్ అయినట్ నేను పార్టిసిపేట్ చేయలేను మోకాళ్ళను ఎప్పుడు ఉంటే టెన్నిస్ బ్యాట్ ఎక్కి రెండు ఐదన్నా చూడాలి వేదాంతం అంటే కూడా అలాగే యూ యూ డోంట్ లూజ్ ఎని అండ్ సం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొంచెం మనస్సుకి డీవియేషన్ కొంచెం డిస్ట్రాక్షన్ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా వెళ్ళే గంటసేపు అక్కడ కూర్చుని రాయాలి ఇంట్లో లేడీస్ కూడా ప్రోత్సాహం చేస్తారు రోజంతా ఇక్కడే కాదు రిటైర్ అయ్యే కదా వీళ్ళు అక్కడ క్లాస్లో కూర్చుని రమ్మాలి కూడా చేస్తారు స్వామీజీ క్లాస్కి వెళ్తే ఏదో చెప్తాడు లేదు అప్లై టు బై హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ ఎనివే నేను కొంచెం డైగ్రెస్ అయిపోయాను ఏమనుకోకండి కాబట్టి స్థలము మనస్సు దానికి మూలంలో స్థిరం ఉండాలి స్థిరము ఒకసారి స్థిరం దగ్గరికి వెళ్తే ఇంకా దానికి మూలం వెతకక్కర్లేదు అది ఆత్మ కూటస్థ చైతన్యం సో యహ ఆత్మ సర్వాంతర అదియే బ్రహ్మ తర్వాత దీనికి ఉపాధి ఉందా లేదా ఉపాధి ఉంది అంటే అర్థం ఏంటి ఈ ఆత్మయే జీవుడైనది ఉపాధిని బట్టి జీవుడైంది అంటే అంటే ఉపాధి ఉందనమాట ఉపాధి వచ్చేసింది జీవుడు అయిపోయిందనమాట నిరుపాధిక ఉపాధి ఉందని మీరు భ్రమపడ్డమే తప్ప ఉపాధి ఆత్మస్వరూపానికి వాస్తవంగా లేదు మీరు భ్రమపడ్డనే నిరుపాధిక ఎప్పుడైతే ఉపాధి లేదని అనేశారో ఆ ఉపాధి ధర్మాలన్నిటికీ అతీతంగా ఉండిపోతుంది అశనాయా వ్యతీత ప్రాణశక్తి ఉపాధిగా పెట్టుకుంటే అశనాయా పిపాస ప్రాణాన్ని బట్టి ప్రాణోపాధిని బట్టి అశనాయ పిపాస అంటే ఆకలి దప్పిక వస్తాయి ఆత్మకి వాస్తవంగా వస్తాయన్నో వాస్తవంగా రావు చూడండి మీకు ఆకలి దత్తిక అన్నది నాకే ఉన్నాయి అని మీరు అదేదో ఒక పరమసత్యంగా స్వీకరించి దాన్ని ఎప్పుడు మీరు పరీక్ష పెట్టకపోతే యథార్థం కానీ మీరు పరీక్ష పెడితే తెలుస్తుంది ఎప్పుడైనా ఏకాదశి ఉపవాసం ఇలాంటివి చేస్తే మీకు తెలుస్తుంది ఆకలి దప్పిక ఉన్నాయి నాకు ఉన్నాయి కాదు ఉన్నాయని కాదు నాకు ఉన్నాయనుకోద్దు ఉన్నాయి ఇంకొంచెం ఆ పరీక్షను ఇంకొంచెం తీవ్రం చేస్తే ఆకలి నేను ఉన్నాను ఆకలీ దప్పిక లేవు కాబట్టి ఆకలి దప్పికలు కూడా ఆత్మస్వరూపంలో భాగం కావాలి అది తెలుసుకోవాలి పరీక్ష పెట్టాలి ఎవరికి వాడు పరీక్ష పెట్టాలి పరీక్షించుకోవాలి పరీక్ష లేకపోతే ఊరికే ఫాల్బ్యాక్ అండ్ లిజన్ అంటే వేస్ట్ కాబట్టి అశనాయాది ఆకలి దప్పికలు ఆత్మస్వరూపంలో లేవు ప్రాణానికి చెందిన ఉన్నాయి అప్రాణో హ్యమన శుభ్ర ముండకోపనిషత్ కాబట్టి ఆత్మ అప్రాణ ప్రాణోపాధి లేదు సుఖ దుఃఖములు మనస్సువి ఆత్మస్వరూపంలో లేవు అయ్యో నాకు తెల్లారిలేస్తే అన్ని సుఖము కానీ దుఃఖము దుఃఖం వెంబడి సుఖము వస్తున్నాయంటే నువ్వు భ్రమపడ్డావు ఇర్ మిస్టేక్ అండి నువ్వు పరీక్ష చేసి చూసుకో నీ స్వరూపంలో లేవు సుఖదు ఉన్నాయని నువ్వు అనుకోవడమే అంటే ఏమన్నా నేను మాట మనం జీవితంలో ఎన్ని సుఖదుఖాలను చూసామండి ఎన్ని సుఖాలు వచ్చాయి ఎవేమో సుఖాలు చాలా వచ్చాయి కదా ఎవి ఏమైపోయాయి ఇవన్నీ పోయాయి నేను అలాగే మిగులు అవన్నీ పోయాయి ఏమండి ఇప్పుడు వీడు వెడ్డింగ్ యానివర్సరీ ఏం చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడంటే ఆ సుఖం అది గాల్లో కలిసిపోయింది ఈజ్ మేకింగ్ ఏ వెయిన్ ఎఫర్ట్ టు రీలిమిట్ యానివర్సరీ ఎందుకు చూసుకుంటున్నాడంటే ఇంకా ఆ సుఖం లేదు ఇంకా అందుకోసం యానివర్సరీ చూసుకుంటున్నాడు ఆ సుఖం ఉంటే ఇంకా యానివర్సరీ చేయకర్లేదు ఎందుకు యానివర్సరీ ఎందుకు ఇది కూడా పాపం వర వాళ్ళే అడగరు ఇది అవినీతించి పట్టుకొచ్చారు ఇక్కడికి అక్కడ ఒక ఏడాది కలిసి అమ్మా ఇట్స్ అన్ ఒక ఏడాది కలుసున్నారంటే అచీవ్డ్ సమ్థింగ్ ఇంకో ఏడాది కలుసున్నారు వన్ మోర్ థింగ్ అచీవ్ లూవిల్ లో యాభై ఏ ఏ ఫిఫ్టీయత్ యానివర్సరీకి లూయివిల్ గవర్నర్ కెంటాకీ స్టేట్ గవర్నర్ స్వయంగా వచ్చి ఒక లక్ష డాలర్లు చెక్ ఇచ్చి ఒక పెద్ద మూమెంటో ఇచ్చిపోయాడు ఎందుకంటే కెంటాకీ స్టేట్లో ఫస్ట్ కపుల్ యాభై ఏళ్ళు కలిసి ఉన్నాయి ఫస్ట్ కపుల్ వాళ్ళకి అది న్యూయార్క్ టైంలో పెద్ద ఆర్టికల్ కింద వచ్చింది ఫస్ట్ కపుల్ యాభై ఏళ్ళు కలిసి ఉన్నాడు కాబట్టి సుఖాలు ఎన్ని సుఖాలు వచ్చాయి సుఖాలను అనిపించే అలా మెరుపుల్లాగా మెరిసైపోయాయి దుఃఖాలు అవి ఎన్ని దుఃఖాలు పడ్డా ఉన్నాయి మనిషి అనుభవించే ఎన్ని దుఃఖాలు దుఃఖానికి యానివర్సరీ చేసుకోవడం ఏమి కానీ దుఃఖానికి చేసుకోవాలి కదా చేసుకోండి దుఃఖం ఇప్పుడు ఎవరైనా పోతే యానివర్సరీ అంటే అది సుఖంగానే మారిపోతుంది పోయిన రోజున దుఃఖం యానివర్సరీ ఇప్పుడు యానివర్సరీ సుఖంగా మారిపోతుంది మీకు తెలుసో తెలియదు అప్ప అప్ప అన్నలు వీళ్ళందరూ కలుసుకునేది తద్దినానికే మన ఆన తద్దినం వస్తుంది అంటే ఇది సంవత్సరం తద్దిన చూడలేదు వాళ్ళ ఆల తద్దలో సంవత్సరానికి ఒకసారి వస్తుంది వచ్చినప్పుడల్లా నేను వెళ్ళాల్సిందే ఎందుకంటే మా అక్కయ్య వాళ్ళు వస్తారు మా అన్నయ్యని ఒకసారి మీ అన్నయ్య మీకేసి ఎప్పుడూ చీర కూడా పెట్టండి పోలండి వాడు పెట్టకపోతే పెట్టకపోయి నేను ఒకసారి వెళ్ళి చూసి కదా ఎందుకంటే నాన్న తగ్జిన అంటే ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్ జాయస్ అకేషన్ అందరినీ కలుసుకునే టైం అని కాబట్టి తర్వాత విధి నిత్యకర్మలో పడిందండి కాబట్టి అది చేస్తున్నారు తప్ప అది యానివర్సరీ కింద కదా అది నిత్యకర్మ అయిందండి దైనిక్రమ పీపుల్ కాబట్టి ఎన్ని దుఃఖాలు అనుభవించా ఏమయ్యాయా దుఃఖాలండి దుఃఖానికి యానివర్సరీ చూసుకోవాలి యానివర్సరీ చూసుకోవాలి ఎవడొచ్చాడో మానాడో ఇవాళ దుఃఖానికి యానివర్సరీ చూసుకోవాలి ఫెయిల్యూర్ అయిన దానికి యానివర్సరీ చేసుకోవాలి అప్పుడు దాని నుంచి అనేక సత్యాలను గ్రహించచ్చు ఏ దుఃఖము మిగలదు అన్ని దుఃఖాలు వెళ్ళిపోతాయి ఏది మిగలదండి స్వరూపానికి ఏది అతుక్కుని ఉండదు వీడు గుర్తు తెచ్చుకుంటాడు అది పదేళ్ల క్రితం నేనేమో అది పోగొట్టుకున్నాను అని గుర్తు తెచ్చుకుంటాడు గుర్తు తెచ్చుకుని దుఃఖపడతాడు ఏమంటే గుర్తు తెచ్చుకుని అది పోయింది అని అనుకుని కాబట్టి అది దుఃఖము అని అనుకుని తనని తాను అది గుర్తు రాని క్షణం వరకు దుఃఖంలో చేయాలండి కాబట్టి స్వరూపంలో ఉన్న దుఃఖం మీకు దుఃఖం వచ్చేసిందని మీరు భ్రమపడ్డమే నిరూపాధిక ఆత్మస్వరూపము సుఖదుఖములకు అతీతమైనది అమనా అప్రాణో హ్యమన శుభ్ర తర్వాత దేహము అశనాయాద్యతీత వ్యాఖ్యానం చేస్తున్నాను దేహం ఉన్నది జన్మ మృత్యువులు స్వరూపానికి ఉండవు నిరూపాధిక జన్మ మృత్యువులు ఉండవు అంటే కాదా దేహం పుట్టింది కదా దేహాన్ని బట్టి దేహం ఉపాధి కదా దేహాన్ని బట్టి అరే రాదుగా నిరుపాధిక దేహం పోతే మరి మృత్యువు వీడికి మృత్యువు యథార్థంగా ఆత్మ మృత్యువు లేకపోయినా మృత్యువు వచ్చినట్టు అవదు మరి వాళ్ళు వాళ్ళందరూ అనేది అసలు ఆర్గ్యుమెంట్ కాదండి వాళ్ళందరూ మూర్ఖులు అదే దట్ ఈస్ నాట్ దర్గ్యుమెంట్ గుర్తులు ఏదో చేస్తూ ఉంటారు అజ్ఞానం చేతి ఏదో చేస్తూ ఉంటారు దానిలాంటి ఆజ్ఞలు ఆత్మ నిరుపాధి ఆత్మస్వరూపంలో ఏమీ లేవు అశనాయా ద్వతీత అంటే మీరు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి సుఖదుఖముల ఉపాధి మనస్సు లేదు అశనాయా పిపాస ఉపాధి ప్రాణం ఆత్మయందు లేదు జన్మ మృత్యువుల ఉపాధి దేహము ఆత్మ లేదు వీటికి షడూర్ములు అని పేరు ఆరు ఊర్ములు అవేమీ ఆత్మస్వరూపంలో లేవు అయితే మీకు ఉపాధికి అతీతమని ఎప్పుడైతే అనేశారో ఇప్పుడు ఉపాధి ఎలాంటిదంటే ఆత్మస్వరూపాన్ని బోధించడానికి అది కండియూట్ అవుతుంది ఆత్మస్వరూపంలో లేని ధర్మాన్ని ఆరోపించడానికి హేతువవుతూ దా దాని ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని బోధించవచ్చు ఎప్పుడు సోపాధికమైన ఆత్మ గురించి బోధించవచ్చు ఆత్మ ఎందుకు జగత్తు ఆరోపించబడుతోంది కాబట్టి జగత్తు ఆత్మకు ఉపాధి కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి జగత్తునకు కారణమైనది ఏ ఆత్మ అని చెప్పే సోపాధికం అయింది చూడండి జగత్ కారణం బ్రహ్మ బ్రహ్మరాత్మ సోపాధి ఉపాధి కారణరూపంగా బోధించారు కదా కార్య జగత్తుకి కారణము ఉపాధాన కారణము ఇంకా దాని మీద బోడంత వ్యాఖ్యానం చేయొచ్చు సోపాధిక ఆత్మస్వరూపము నిరుపాధికం ఉపాధి ద్వారానే బోధించాలి మీరు ఉపాధిని ఎప్పుడైతే మీరు నిరాకరించారో ఇంకా ఆత్మస్వరూపాన్ని బోధించడానికి మెథడే మిగలలేదు బట్ ఒక మెథడు మిగిలింది అదేమిటంటే నేతి నేతి అర్థాత ఆదేశం నేతి నేతి ఓ బ్రాహ్మణం అది అర్థాత నేతి నేతి జ్యోతిర్ బ్రాహ్మణం దాన్నే ఆయన రిఫరెన్స్ ఇస్తున్నారు సో మీరు ఆత్మస్వరూపాన్ని నిర్దేశించాలి అంటే దాన్ని ఆత్మంటే ఫలానా అని చెప్పాలంటే ఇంకా మీకు మిగిలిన ఒకే ఒక మెథడు నేతి నేతి ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని నాలుగు అధ్యాయాల్లో నిరూపించినారు ఆ వాక్యం అది దానికి అక్షర లక్షలు ఇవ్వచ్చు ఆ ఒక్క వాక్యానికి ఎందుకంటే నాలుగు అధ్యాయాల బృహదారం యొక్క సారం మీ ఇంకా కొంచెం యద్విజ్ఞానం కేవలం అమృతత్వ సాధనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఎందుకు పొందాలి దీనివల్ల ఉపయోగం ఏమిటి ప్రయోజనం ఉండాలి కదా అంటే అమృతత్వ సాధనం ఇమ్మోర్టాలిటీ అంటే మోక్షం జన్మ మృత్యువుల బంధం నుంచి జన్మ మృత్యువులతో పాటుగా సుఖ దుఃఖాలు ఆకలి దప్పికలు ఈ బంధాలన్నీ వస్తాయి ఈ బంధం నుంచి విముక్తి పొందటానికి అది సాధనం అయితే చాలామంది ఉన్నారు కర్మణా మోక్ష అంటారు అమృతత్వమే కదా కావాల్సింది అమృతత్వం కావాలంటే అపామ సోమం అమృత అభూమ అన్న మంత్రం ఉంటుంది మేము సోమపానము చేసినాము సోమం అపామ అపామ అంటే లోటు ఉత్తమ పురుష బహువచన సోమమును మేము పానము చేసినాము అమృత అభూమ అభూమ అంటే అది వైదిక ప్రయోగం పాస్టెన్స్ని ప్రజెంటెన్స్లోకి మార్చుకోండి మేము అమృతలమైనాము అంటే సోమయాగం చేసి సోమపానాన్ని చేసి మేము అమృతులమైనాము అని చెప్తారు కర్మవాదులు తర్వాత ఉపాసకులు ఉన్నారు ఉపాసకులు ఏమని చెప్తారంటే నువ్వు ఈ దేవతను ఉపాసన చేయండి నువ్వు ఈ దేవతను ఉపాసన చేయం నేను గమనించాను ఈ ఉపాసకులు వాళ్ళు వాళ్ళు సరిగ్గా అర్థం తాము చేసి ఉపాసనైనా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ ఉపాసన స్వరూపాన్ని తెలుసుకుని కొంత పది మందికి బోధించాలి ఒక ఆయన ఒక ఆయన ఉన్నారు మీ మీ సందర్భాన్ని బట్టి మీకు ఆయన ఉపాసన ఒకటి మీకు అందజేస్తారు అది సో ఏదో మా అమ్మాయి వివాహం ఆలస్యం అవుతుంది పూర్వం అలా ఉండేది ఇప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి పూర్వం అమ్మాయి వివాహాల సమతూ పెద్ద బెంగ కింద ఉండేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సామెత ఉండేది ఇప్పుడు ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు పెళ్లి చేయడం అందగట్టే విషయం కాదు సమాజంలో పరిస్థితులు వారుతూ ఉంటాయి ఏదో కోరిక ఏదో ఏదో ఏదో కోరి ఏదో మాకు మనసులో ఏదో దుఃఖం ఉంది ఆ దుఃఖానికి ఏం చేయాలి అని అడిగితే ఆయన ఇగో ఈ ఉపాసన చెయ్యి అంటాడు సో ఏదో ఏదో పేరు చెప్తాడు ఆ పేరు వనదుర్గనే ఉపాసించు వనదుర్గనే ఉపాసించాలి కనకదుర్గను ఉపాసించకూడదు వనదుర్గ కనకదుర్గ వేరు వనదుర్గ వేరు వనదుర్గను ఉపాసించు అని మంత్రం ఇస్తాడు వనదుర్గ ఫోటో ఇస్తాడు లేకపోతే విగ్రహం పెట్టుకోవాలి తర్వాత మాల చెప్తాడు నువ్వు ఈ మాలే వాడాలి అంటాడు ముత్యాల మాలే వాడాలి మంత్రానికి ఇంకా ఇతర మాల వాడకూడదు అని ఇవన్నీ ఉపాసనలు ఉంటాయి మంత్రం ఇస్తాడు ఆ మంత్రం అక్కడ టీవీ స్క్రీన్ మీద పెడతాడు అది కొద్దిసేపు పెడతాడు నువ్వు రాసుకోమని అది ప్రొనౌన్స్ చేస్తాడు మీరు తెలుసుకుని మీరు ఉపాసం చేసుకోవాలి దట్ ఈజ్ వాట్ హీ ఈస్ డూయింగ్ విచ్ ఈస్ ఫైన్ బట్ ఓన్లీ అన్ఫార్చునేట్ పార్ట్ ఏమిటంటే ఆ మంత్రం నిండా తప్పులు ఉన్నాయి అది ఓన్లీ అన్ఫార్చునేట్ పాయింట్ ఆయన ప్రొనౌన్సియేషన్ కూడా తప్పుగా ఉంది మరి నన్ను ఏం ఏమంటారు నేను చిన్నప్పుడు సుబ్రహేశ్వరి దగ్గర శిష్యులకి సంస్కృతం చదువుకున్నాం కాబట్టి తెలిసింది ఆ పని చేసుకుంటుపోతే తెలిసిది కాదు అంత బ్లిస్ ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అబ్బా ఎంత బాగా చెప్పాడని తప్పులు ఉన్నాయి విసర్గలు లేవు విసర్గలు ఉండాల్సిన చోటు లేవు లేని చోటు ఉండకూడంతో ఉన్నాయి విభక్తి జ్ఞానం లేదు మంత్రం తప్పుగా ఉంది స్వరం అది అది వేదమంత్రం అయితే స్వరం గురించి మీరు చెంత స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి తర్వాత ప్రొనౌన్సియేషన్ బావు తప్పుగా ఉంది ఇప్పుడు అది వీడు ఏమీ నేర్చుకుంటాడు ఏమి ఉపాసన చేస్తాడు ఎనివే ఈ ఈ ఉపాసన చేస్తే మీకు మోక్షం వస్తుందంట ఇంకొకటి ఈ వేదాంతం ఈ జ్ఞానం అక్కర్లేదు ఉపాసన వల్ల మోక్షం వస్తుందంటారు ఇప్పుడు మీకు రామానుష సిద్ధాంతం మధు సిద్ధాంతం ఏంటంటే ఉపాసన వల్ల మోక్షం వస్తుంది మీరు ఉపాసన చేయాలి ఉపాసన చేస్తే మీకు విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు ఆయనకు అనుగ్రహం కలిగి ఇవ్వాలి తప్ప నువ్వేదో తెలిసేసుకుందేమో ఏమి తెలుసుకుంటావు నేను అభాగ్యున్నా అని తెలుసుకుంటే అభాగ్యత పోతుంది ఇప్పుడు దరిద్రుడు ఉంటాడు నేను దరిద్రుడను అని తెలుసుకున్నాడు పోయింది అది కాబట్టి ఇప్పుడు జీవుడు నేను జీవుడిని తెలుసుకుంటే ఏమైంది అది తెలుసుకోవడం కాదు అక్కడ ఉపాసన చేయాలి ఉపాసన వల్ల మోక్షం వస్తుందని ఒకళ్ళు అంటాడు ఈ రెండు పక్షాలు ఉన్నాయి ఇంకో పక్షం ఉండే ఆ పక్షం వికల్పం ఇదంతా కూడా గో గోడ మీద పిల్లి వాటం ఇదంతా సో ఇవి మనం కర్మయట్టు సమన్వయవాదులు అన్నమాట సముచ్చయవాదు మనం కర్మని కాదనకూడదు ఉపాసనని కాదనకూడదు జ్ఞానాన్ని కాదనకూడదు కాబట్టి కర్మ చేది వచ్చేస్తుంది మోక్షం కొంతమందికి కొంతమందికి ఉపాసన వస్తుంది కొంతమందికి జ్ఞానం వస్తుంది అని వీళ్ళేమో సముచ్చయవాదులో సమన్వయవాదులో ఏదో పేరు పెట్టండి మరి ఇవన్నీ కూడా ఆ సందర్భములైన మాటలే ఇంత కథ మీద చెప్పానో తెలిసినా ఉరికేదో ఒక చెప్తున్నాను అనుకోవద్దు కేవలం అమృతత్వ సాధనం యద్విజ్ఞానం మీకు ఆత్మస్వరూపము యొక్క జ్ఞానం సాక్షాత్కారం ఏదైతే కలదో అది మోక్ష సాధనము కర్మలు ఉపాసనలు వీటిని కూడా మోక్ష సాధనంగా మీరు నిలబెట్టే ప్రయత్నం చేయొద్దు సో ఇది ఉంటుందంటే మా చిన్నప్పుడు ప్రభలో నుండి ప్రభల తీర్థమే ప్రభ మామూలుగా ఆ గ్రామానికి ఒక ప్రభ ఉంటుంది ఆ ప్రభను ఆ తీర్థాన్ని తీసుకెళ్తారు అయితే ఆ ప్రభని నిర్వహించి వాళ్ళ మీద వీళ్ళ కోపం ఓ గ్రూప్ ఉంటుంది వీళ్ళకి వాళ్ళతో పడదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకో ప్రభని నిలబెడతారు వాళ్ళంటారు అలాగే ఇప్పుడు మన ఊరి నుంచి ఒక ప్రభ వెళ్ళాలరా అలాగే ఇంకో ప్రభలు మీరు లేవనొచ్చితే ఇంకో ప్రభన వాళ్ళు లేవనొచ్చితే దీన్ని మోసియోడు ఉండదు అక్కడికి వెళ్ళేప్పటికి మూడు ప్రభలు వచ్చాయంటే ఏ ప్రభ రిప్రజెంటేటివ్ ఏ ప్రభావం అర్థం కాక జనం కంగారు పడతారు అని వాళ్ళు గోల మేము మీతో కలవం మా ప్రభ అని వీళ్ళు ఆ కర్మ ప్రభో ఒకటి మా ఉపాసన ప్రభు ఒకటి జ్ఞానప్రభో ఒకటి ఇది మోక్షం అది మోక్షం ఇన్ని ప్రభలు ఉండవు ఒకటే ఒక జ్ఞానాన్ మోక్ష కాబట్టి అమృతత్వ సాధనము కేవలము జ్ఞానము మటుకే మీరు కర్మ చేయొద్దని కాదు మీరు కర్మ చేసుకోండి ఉపాసన కూడా చేసుకోండి కర్మ వల్ల చిత్తశుద్ధి ఉపాసన వల్ల భక్తి వల్ల చిత్తశుద్ధి రెండు కూడా మీరు తయారు చేసుకోండి మీకు అవసరం కానీ జ్ఞానాన్ మోక్ష ఆ విషయాన్ని కూడా నిరూపించడమైనది మరి ఇంక నిరూపించి ఇప్పుడు చేస్తారు అంటే అధునా తస్యవ शब्दार्था సోపాధి శబ్దావ్యవహార విషయాపన్న పురస్కాదముక్ ఉపాసనారుద్ధాని ప్రకృష్టాభ్యుదయసాధనా క్రమముక్తిభాజిచ కాని వక్తవ్యాని ఇప్పుడు అధునా ఇప్పుడు కాబట్టి తత్వం అంతా చెప్పడం అయిపోయింది కిలకాండలోకి వచ్చాం కదా ఇప్పుడు ఈ కిలకాండలో ఎందుకు మొదలు పెడుతున్నారంటే ఏవో కొన్ని ఉపాసనలను చెప్పుటకొడై మొదలు పెడుతున్నాము ఏవో కొన్ని ఉపాసనలు అని చెప్పిన మీకు శుద్ధమైన తత్వం కావాలంటే కిలకాండతో మొదలెట్టకూడదు దాని పేరే కిలకాండ పుస్తకం ఏదైనా చదవమనిస్తే మిసిలేనియస్ సెక్షన్ మొదలెడతారా కాబట్టి ఏమో చెప్పకుండా మిగిలిపోయినవి ఇక్కడ చెప్తారు కాబట్టి ముందు మీరు ఆ మైత్రేయీ బ్రాహ్మణము అంతకుముందు ఇంకేదో బ్రాహ్మణం కూడా చదివేమో మనం లేదా మైత్రేయీ బ్రాహ్మణము ఇత్యాది ప్రధానమై మనం అధ్యయనం చేసుకుని ఉపనిషత్తులన్నీ కూడా అధ్యయనం చేశారు కనుక అప్పుడు మనము కిలకాండకు వచ్చాం ఇప్పుడు మొత్తం జలకాండంతా చదువుతో కూర్చోం మనం మనం వీ హ్యావ్ వీఆర్ ప్లానింగ్ ఓన్లీ టూ థింగ్స్ పూర్ణమదహ భాష్యము దాని పక్కనే ఖం బ్రహ్మ చిన్న వాక్యం ఉండ అక్కడికి ఆ ఖండ పూర్తి అవుతుంది పూర్ణమదహ చెప్పేసి ఆ ఖండను పూర్తి చేసి కొన్ని ప్రధానమైన విషయాలు భాష్యకారులు చెప్తారు అది చూడడము తర్వాత ప్రాజాపత్య బ్రాహ్మణం చాలా పాశ్చాత్య విద్వాంసులందరూ కూడా దాన్ని ఉపంకరించారు ఆ బ్రాహ్మణుల యొక్క విశిష్టతను గుర్తించారు అది మన జీవితానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఆరోజు మన జీవితంలో మనుషులు రాక్షసులు దేవతలు అనే పెద్ద గోళ ఉంది పురాణ గాథల్ని బట్టి దాన్ని కూడా అక్కడ శంకరులు కొంత నిష్కర్షలు చేసి పెడతారు అవన్నీ మనకు ఉపయోగపడతాయి అందుకోసం అది కూడా చదువుతాం సరే మొత్తానికి శంకరులు ఏం చేస్తున్నారంటే రెండు కాం రెండు అధ్యాయాల కాండ దాంట్లో ఉన్న దాని స్వరూపం అంతా చెప్తున్నా దాంట్లో ఉపాసనలు చెప్పబడతాయి ఉపనిషత్తు కదండి ఉపనిషత్తులో కర్మలు చెప్పేది చాలా తక్కువ ఉంటుంది కొద్ది ఉంటుంది కర్మ ఉపాసనలు ఉంటాయో మోస్తర్గా ప్రధానంగా జ్ఞానం ఉంటుంది అదే ఉపనిషత్తుల క్రమము కాబట్టి యాని ఉపాసనాని ఉపాసనలు ఏవైతే ఉన్నాయో కానీ వక్తవ్యాన్ని అవి చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆత్మ నిరుపాధికము కదా అంటే ఉపాసనలకి నిరుపాధిక ఆత్మ ఉపయోగపడదు సోపాధికమైతేనే ఉపాసనకి అనుకూలం ఒక ఉపాధిని పెట్టాలి మీరు ఉపాధిని పెట్టకపోతే మీరు ఆత్మని ఉపాసన చేయటం కోసం ఇప్పుడు మీరు దేవీ ఉపాసన చేయాలనుకోండి దేవి ఉపాసన చేయాలంటే నిరుపాధిక పరబ్రహ్మను మొదలు పెడితే ఇంకా దేవి ఉపాసనే ఉండదు అసలు ఉపాసనే ఉండదు ఉపాసనే ఉండదు దేవి ఉపాసన అసలే ఉండదు మీరు దేవీ ఉపాసన చేయాలనుకుంటే పరబ్రహ్మ మాయాశక్తి సమేతులు అనాలి అని పరబ్రహ్మ గురించి తర్వాత చూద్దాము అని కూడా అనాలి అప్పుడు ఇంకా దేవీ ఉపాసనవుతుంది నిజంగా కాబట్టి అప్పుడు మాయాశక్తి ఆ మాయా అనే మాటలు డ్రాప్ చేయ నష్టమాను మాయా మాయా అంటూ ఉంటే ఆ మాస మాయా ఏది యథార్థంగా స్వతంత్రంగా లేదో దాన్ని ఉపాసన చేసుకురావచ్చు చెప్పడానికి వెళ్ళడానికి కాబట్టి ఆ వాయా అనే మాట డ్రాప్ చేసి శక్తి అనంట అప్పుడు శక్తి మాను ఇగ్నోర్ చేసి శక్తిని పట్టుకుని మీరు ఉపాసన చేయాలి ఎందుకంటే నేనేమంటారంటే చూడవయా శక్తి మాన్తో పాటు శక్తిని ఉపాసించేవో శక్తివాదిని డ్రావ్ చేస్తే శక్తిని ఉపాసన చేయొద్దని నా పర్సనల్ ఒపీనియన్ నేను చేతున్నా శక్తిమాన్తో పాటు శక్తిని ఉపాసన చేసుకో అంతేగాని శక్తిమాన్ను తర్వాత చూద్దాం ముందు శక్తిని ఉపాసన అలా పెట్టద్దు ఎందుకంటే తత్వాన్ని విడిచిపెట్టి నామరూపాలను పట్టుకున్నట్టే అయిపోతుంది మనం నామరూపాలని ఉపాసన నామరూపాలు ఉండాలి తత్వంతో బాటుగా పెట్టుకుంటే బాగుంటుంది మంచిది కానీ మనం స్వభావం అనేక డైరెక్షన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఉపాసనే తస్యవ ఆత్మన ఆ పరమాత్మ యొక్క ఉపాసనే తస్యవ ఆత్మన అంటే కింద టీకాకారుడు రాస్తాడు వస్తుందో వాస్తవంగా ఏ పరమాత్మ ఎందు ఆ పరమాత్మ ఎందే కోసమనే ఉపాధిని పెట్టు సోపాధిక ఉపాసకులు ఎవరన్నా విన్నారంటే బలపట్టుకుంటారు అంటే మళ్ళీ టీకాకారుడు అంటారు ఏమంటే ఉపాధి వాస్తవంగా లేదన్నప్పుడు మళ్ళీ సోపాధికం ఎలా అయిందంటే అవిద్యయా టీకా సో అయా అజ్ఞానం అనేది ఒకటి ఉందా లేదా జనుల్ని పీడిస్తోంది కదా ఆ అజ్ఞానాన్ని బట్టి వచ్చిన ఉపాధయా కాబట్టి అజ్ఞానం ఇప్పుడు స్థితస్య గతి చింతనీయ అజ్ఞానంలో ఉన్నాడు వెంటనే అది పోయి ఉపాయం ఏం లేదు వాడికి ఏదైనా ఉపాసన ఇస్తే అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి వాడు అజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకో అజ్ఞానాన్ని బట్టి వచ్చే ఉపాధిని పరిగణనలోకి తీసుకుని ఆత్మకి ఒక ఉపాసనను అందజేయాలి అని శృతి చూడండి ఎలా వెళ్తుంది అంటే డౌన్ డౌన్ లెవెల్కి వచ్చి వాడికి ఒక ఉపాసనని అందజేయాలి ఇప్పుడు ఎప్పుడైతే మీరు అలాగొచ్చేసిందో ఇప్పుడు ఆత్మ ఏమైపోతుందో తెలుసునండి వ్యవహారంలోకి వచ్చేస్తుంది శబ్ద అర్థ నామ రూప వ్యవహారంలో పడిపోతుంది ఇంక ఇప్పుడు నేతి నేతి కూడా నేను అక్కర్లేదు నేతి నేతి బాధ వదిలి శబ్దముతో చక్కగా ఆత్మని బోధించవచ్చు ఆత్మని వర్ణించవచ్చు ఆత్మ మీద మీరు పద్యాలు రాయొచ్చు శ్లోకాలు రాయొచ్చు ఆత్మ మీద నామరూపాలు పెట్టేశారంటే బోల్డ్ అంత వ్యవహారం చేయొచ్చు ఆత్మ గామరూపాలు పెట్టేశారు ఒకసారి నేను మా మిత్రుడు ఒక ఆయన నన్ను ఉపన్యాసం చెప్పడానికి పట్టుకెళ్ళాడు ఈ చోట నా వెళ్ళను నా అంతటి వెళ్తాను ఈ ఎండల్లో పడి ఎండ కూడా నేను మూల కూర్చో వాళ్ళని భిక్షిచ్చేస్తే మూల కూర్చొని పడుకుంటాను మందు చెల్లిన వాన పాము ఎక్కడో పడుకుంటాను అయితే ఒక ఆయన నేనేదో మహాత్ములని ఆయన ఉండే ప్రీతి తోటి నన్ను బుధాన్ని ఎక్కించుకుని కాట్లో కూర్చోబెట్టుకుని నన్ను పట్టుకోడు అష్టలక్ష్మి దేవాలయంలో ఉపన్యాసం అక్కడ నేనేం ఉపన్యాసం చేస్తాను అందుకే ఐదు అన్నారు ఉపన్యాసం ఐదు టు ఆరు వాళ్ళు ఎవరు రాలేదు ఐదు ఎవరు లేరు అప్పుడు ఈ ఆర్గనైజర్ ఆయన ఏమన్నారంటే ఊరేగింపుగా వస్తున్నారండి దేవుడిని ఊరేగింపుకి తీసుకొస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళు వచ్చేదాకానే ఉపన్యాసం కదా సరే ఊరేగింపు వచ్చింది రెండు ఊరేగింపులు వచ్చాయి ఒకటి కాదు ఒకటి దేవుడు ఊరేగింపు రెండోది దేవుడు భార్య ఊరేగింపు ఆవేళ ప్రత్యేకమైన ఉత్సవం ఏదో ఉంది ఆ ఉత్సవంలో భాగంగా నా ఉపన్యాసం ఈ రెండు ఊరేగింపులు వచ్చిన తర్వాత ఎదురేగడము అనేది ఉంటుంది ఎదురేగడం ఉంటుంది కదండి ఎదురు సన్నాహం అంటారు ఆ ఎదురు సన్నాహంలో కొంచెం చెలోక్తులు పరిహాసోక్తులు ఇవన్నీ కావ్యపక్కిలో ఉంటాయి అది ఒక గంట సేపు నడుస్తుంది అర అరగంట సేపు నడుస్తుంది అది అయ్యాక నా ఉపయోగి సరే నేను వేరమోహం వచ్చి కూర్చుని అలా కూర్చుని చూస్తున్నాను ఈ రెండూ వచ్చారు వచ్చి ఇటు కొడు అటు ఇటువైపు ఒక యాభై మంది అరవై వైపు యాభై మంది కూర్చున్నారు ఈ యాభై మందిలో పండితులు అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కవులు పండుగ కవి పండితులు వాళ్ళు కొంచెం ముందుకు చూశారు పద్యాలవి బాగా వచ్చి కొంచెం దడుచుగా మాట్లాడడం జరిగిన చూసారు ఇప్పుడు ప్రారంభమైంది ఏమండి మీ పెళ్లి కొడుకు పోయటం చాలా గొప్పవాడని మీరేమో మగ వారు ఇన్ని వేషాలు వేస్తున్నారు మీ పెళ్ళికొడుకు పెళ్లి ఇప్పటికే పెళ్లిళ్ళు అయ్యాయని మేము విన్నాం దాని మాట ఏమిటని అడిగారు ఇటువైపు నుంచి పెళ్ళికొడుకు శ్రీకృష్ణుడు అంటే ఆయన మా పెళ్లి కొడుకు శ్రీకృష్ణుడు మీరు పైపై మాటలు వెళ్ళి పొరపడుతున్నారండి ఆయన ఎన్ని పెళ్లిళ్ళైనా ఇంకా కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేసుకోదగిన వాడు ఆయన దదన పెళ్లిళ్ళైనా కూడా బ్రహ్మచారి మీకు రహస్యం తెలియక మీరు కంగారు పడుతున్నారు అని ఆయన దాన్ని సపోర్ట్ అప్పుడు సరే ఇంకిప్పుడు పెళ్లి కొడుకు బ్రహ్మచారి అని నిర్ధారణ అయింది ఇంకా దాని గురించి మేమేమి అడుగు చేయమనుకోండి కానీ మీ పెళ్లి కొడుకు చిన్నప్పుడు ఎవరో చిల్లర చిల్లర దొంగతనాలు చేసేవని మేము విన్నాము అది యథార్థమేనా అని మళ్ళీ వీరోకుండా ఈ రకంగా కవిత్వం ఈరోజు అరగంట సేపు నడిచింది అప్పటికే ఆఖరికి సరే మేము మీ పెళ్లి కొడుకుని అంగీకరిస్తున్నాము మా పిల్లని మీ పెళ్లి కొడుకు ఇచ్చి అయితే మీ పెళ్ళికొడుకు మా పిల్లల్ని చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రేమతో చూస్తాడని మేము ఆశిస్తున్నాము అని వీళ్ళంటే మా పెళ్ళికొడుకు అలాగే చూస్తాడు అని అవతల వైపు ఒక అరగంట ముప్పై ఒక గంట తర్వాత ఈ ప్రహసనం పూర్తయింది అప్పుడు నా ఉపన్యాసం ఆ పరమాత్మని మీరు ఉపాధిలో పెట్టేస్తే ఇంత వ్యవహారం సంభవము మీరు నిరుపాధికమైన ఆత్మ అంటే పెళ్లి కొడుకు ఏమిటి పెళ్లి కూతురు ఏమిటి ఎత్తి కొడుకులు ఏమిటి వెళ్ళడానికి సపోర్ట్ ఇవన్నీ ఏముండవు కాబట్టి సోపాధికం చేసి కూర్చోబెడితే ఇలాగంటే వ్యవహారములు అన్నీ శబ్దార్థాది వ్యవహారములలో ఆత్మని విషయంగా చేసేయచ్చు నేను విషయ ఆపన్నస్య అంటే నా అభిప్రాయం వాళ్ళిదలేక చేసేయడం అవసరం నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే ఆ పరమాత్మతత్వంలోకి ఉపాధిని మీరు పెట్టేస్తే కానీ ఇలాగంటే వ్యవహారము కొసగదు శంకరుల అభిప్రాయం కూడా అంత అంతలాగా డీప్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు వ్యవహారంలోకి ఒక స్థాయి దగ్గర అట్టేపెట్టొచ్చు ఎలాగంటే ఈ జగత్తంతా పరమాత్మ నుంచే పుడుతోంది ఆయనే కాపాడుతున్నాడు ఆయనే స్థితి చేస్తున్నాడు ఆయనలోనే విలీనం చేసుకుంటాడు అంటే ఆ అలా అట్టపెట్టచ్చు ఆయన ఈ విభూతుల రూపంగా ఉన్నాడు సూర్యుడు రూపంగా ఉన్నాడు చంద్రుడు ఇదంతా కూడా శబ్దార్థం వ్యవహారమే అదంతా కూడా మాయా కల్పితమే అయినా కూడా దాంట్లో కూడా ఒక హుందాతనాన్ని మనం మెయింటైన్ చేయాలి అంతేకాని ఉపాధి పెట్టమన్నారు శబ్దార్థ వ్యవహారానికి తాగుచ్చారని చెప్పేసి దాన్నేమో రోడ్డు షో కింద తయారు చేయను అక్కర్లా అలాగా చేయకుండా ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ధర్మము హిందూ ధర్మము ఒక క్రిటికల్ జంక్చర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది Some of సమ్ ఆఫ్ ది సిస్టమ్స్ దట్ ఆర్ ఫాలోడ్ ఆర్ బీయింగ్ క్వశ్చన్డ్ అండ్ దే ఆర్ పుట్ టు సమ్ సీరియస్టెస్ అండ్ మెనీ పీపుల్ డూ నాట్ లైక్ ఇట్ దాన్ని మనం అయితే హోలీ కౌ రిలిజియన్ని హోలీ కౌ కనుక ఎవరు పట్టించుకోడు దాన్ని ఎవరు దాన్ని ఎవరుకి వెళ్ళడు కనుక అలా సాగిపోతుంది బట్ క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే కడుపు చించుకుంటే కాలం ఏ పడుతుంది అన్న లెక్కను ఉంటుంది దాన్ని question క్వశ్చన్ చేయడానికి కూడా వీల్లేదు ఏదో మీరందరూ ఆంతరంగితులు కనుక నేను ధైర్యం చేసి ఇలా చెప్పేస్తున్నా కానీ భక్తి టీవీలో ఇలా మాట్లాడను నేను మీరు ఆంతరంగితో విద్యార్థులు ఆత్మస్వరూపాన్ని బాగా తెలుసుకోలేని వారు కనుక మీ దగ్గర ఉండే సమున్ నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ నేను చెప్పింది సుపరాము సందర్భం లేని మాట కాదు అక్కడ ఉన్నదాని సందర్భంగానే చెప్పారు ఐ సపోజ్ యూ అప్రూవ్ టు దట్ ఎక్స్టెంట్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఉపాధి ఒకటి తీసుకొచ్చి పెట్టారో శబ్దార్థ వ్యవహారం అనేది సంపన్నమవుతుంది ఆ విధంగా ఇంత సోపాధికమైన పరమాత్మతో అంటే పరమాత్మకు ఉపాధి పెట్టాలి ఉపాధి పెట్టకపోతే అసలు వీడి జీవుడు ఆయన దేవుడు వీడు అదే కూటడం ఎందుకంటే అద్వైతం కదా అటువంటి సందర్భంలో ఒక ఉపాసన సంభవం అవుతుంది అలాంటి కొన్ని ఉపాసనలు ఇంతకుముందు చెప్పడం కూడా అయింది పురస్టాత్ ఇంతకుముందు వెళ్ళే ఏవో కొద్దో కానీ ఎక్కువ చెప్పలేదు ఊరికే అలా స్థూలంగా చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పని కొన్ని ఉపాసనలు చెప్పడం కోసం ఈ కాండ ఆరంభమవుతోంది పునస్థాత అనుక్తాని ఉపాసనాన్ని అయితే ఉపాసనలలో కొన్ని రకాలు ఉన్నాయి అవేమిటంటే కర్మాంగ ఉపాసనలు వేరు స్వతంత్రమైన ఉపాసనలు వేరు అంటే ఒక కర్మలో భాగంగా మీరు ఉపాసన చేయాలి స్వతంత్రంగా ఉపాసన చేయొచ్చు కర్మలో భాగంగా ఉపాసన చేసే సందర్భంలో కర్మాంగ ఉపాసనలు అంటారు అంటే ఎలాగంటే ఇప్పుడు విఘ్నేశ్వర పూజలో వస్తుంది ఉపాసన అంటే విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పే ముందు ఒక్క పదకొండు సార్లు గమ్ గణపతమ అనే మంత్రంతో ఆ గణపతిని ఉపాసన చేసి తర్వాత ఉద్వాసన చెప్పాలి అలా చేస్తారు మంత్రంలో కొంచెం తెలుసున్న వాళ్ళు అలా చేస్తారు అక్కడ ఆ ఉపాసన ఆ కర్మలో అంగమే కర్మభి అవిరుద్ధాని అంటే కర్మలో కర్మకు విరోధము లేనివి అంటే కర్మలో అంగములైన ఉపాసనలు కర్మాంగోపాసనలు అవి కూడా చెప్తారు ఉపాసనలు మూడు రకాలు కర్మకి అంగములుగా ఉండి కర్మకి సమృద్ధిని తీసుకొస్తాయి కర్మ యొక్క శోభని పెంచుతాయి కర్మ యొక్క విలువని కూడా పెంచుతాయి అటువంటి ఉపాసనలు తర్వాత స్వతంత్ర ఉపాసనలు కొన్ని ఉంటాయి కర్మతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉంటాయి అవి వాటి యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రకృష్ట అభ్యుదయ సాధనాన్ని ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మీరు ఏదైనా కోరికలు తీర్చుకోవాలంటే దానికి ఉపయోగపడతాయండి మీకు ఏదన్నా లక్ష్యాలు కోరికలు ఉంటే ఉపయోగపడతాయి ఇప్పుడు ఒకతను ఉంటాడు నేనేమో ఉపన్యాసం చెప్పినట్లయితే ప్రవచనం చెప్పినట్లయితే మొత్తం అందరూ లక్షల మంది నాకు లోకప్రియత్వంగా రావాలి వేల మంది నన్నేమో అనుసరించాలి అని కోరిక ఉంటుంది ఆ కోరికతో ఉపాసన చేస్తుంది అలాంటి ఉపాసనలు ఉన్నాయి నాకు నేను లోతుగా వెళ్ళి చెప్తే బాగుండదని చెప్పేసి నేను ఆపుతున్నాను కానీ అలాంటి ఉపాసనలు ఉన్నాయి ఏదైనా రకరకాల ఉపాసనలు ఉన్నాయి తర్వాత ఒకడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి నరం వర్షియాంసం అంటూ ఒక శ్లోకం కూడా ఉంది ఆ అమ్మాయి వీడిని ప్రేమించు వీడి ప్రేమిస్తే ఏమైనట్టు ఆమెను ప్రేమించాలి కదా వీడిని కానీ ప్రస్తుతానికి అమ్మాయి ఇంకెవరిని కూడా ప్రేమించట్లేదు ఎందుకంటే శాస్త్రంలో అమ్మాయి ఇంకోహడిని ప్రేమిస్తుంటే వీడి అమ్మాయిని పెళ్ళాడకూడదు శాస్త్రం ఒప్పుకోదు ఇంకో అప్రతాహం కన్యాం అంటే ఆమె మనస్సు ఇంకో ఇచ్చేసి కన్యాదానం వీడికి చేస్తే బలాత్కారంగా ఆమె మెడలు వంచి వీడికి కన్యాదానం చేస్తే ఆ వివాహం నిలబడదు అది ఇబ్బందులకు గురితీస్తుంది ప్రాక్టికాలిటీ లేదు శాస్త్రకారులు కూడా దాన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి వీడు ఉపాసన ఎందుకు చేస్తాడంటే ఆ అమ్మాయికి నా మీద ప్రేమ కలుగుగాక అని ఉపాసన చేస్తాడు మామూలుగా పరీక్షకు వెళ్ళి ముందు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తారు కదండి అలాగే అమ్మాయి ముఖ్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి యొక్క ఆకర్షణ తన వైపు ఆమె దృష్టిని ఆకర్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు మరి ప్రేమికుడు అలాగే ఉంటాడు ఆ సందర్భంగా ఎవరైనా ఆరాధిస్తారు అటువంటి ఉపాసన లేదా స్వర్గాది లోకములను కోరిన ఉపాసన ఇలాంటివన్నీ ఉన్నాయి అటువంటి స్వతంత్రములైన ఉపాసనలు కొన్ని ఉన్నాయి అయితే మన ఉన్న సందర్భము ఆ రెండు రకముల ఉపాసనల కంటే కూడా ఇంకొక స్థాయి ఎక్కువ ఉపాసన క్రమముక్తి భాంగి అది మూడవ రకం ఉపాసన అంటే మనల్ని అంతఃకరణ శుద్ధి తద్వారా ఆత్మసాక్షాత్కారానికి ఉండేటువంటి ఆటంకములను తొలగించి క్రమంగా మనల్ని మోక్షం వైపుకు తీసుకువెళ్ళేటువంటి ఉపాసనలు ఇంకో కొన్ని ఓంకారోపాసన అలాంటిదే ఓంకారోపాసన అలాంటిదే మోక్షం వైపు తీసుకువెళ్లే ఉపాసనలు కాబట్టి ఎన్ని రకాల ఉపాసనలు వచ్చాయి మూడు రకాలు వచ్చాయి ఈ మూడు రకాల ఉపాసనలలో ఏవైతే మోక్షం వైపుకు మనల్ని తీసుకువెళ్తాయో వాటిని కొన్నింటిని చెప్పడం ఆవశ్యకము ఇతర ఉపాసనలు కూడా చెప్పచ్చు ఆ సందర్భాంగ వాటిని చెప్పడం కోసం ఈ తరువాతి గ్రంథము ఆరంభమవుతోంది ఇది పర సందర్భ అని పర అంటే తరువాతి గ్రంథము యొక్క సందర్భము ఈ విధముగా ఉంది ఈ ఈ ఐదారు ఖండలు ఐదారు అధ్యాయాల్లో ఏం చెప్తారంటే వేయిటం దీని సందర్భ దీని సంబంధ గ్రంథము అంటారు శంకరులు ఆ సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తారు అయితే మొట్టమొదట ఏ ఉపాసన చెప్తారు మోక్షం వైపు తీసుకెళ్ళి ఉపాసనలు చెప్తారు కదా వెరీ ఫస్ట్ ఉపాసన ఏది చెప్తారు సర్వోపాసన శేషత్వేనా ఓంకారా అన్ని ఉపాసనలలోనూ భాగంగా ఉంటుంది అన్ని ఉపాసనలకి అతీతంగా ఉంటుంది మీరు ఒక కామనతో చిన్న పూజ ఏదో చేయాలంటే అక్కడ ఉంటుంది ఓంకారం మీకు తామసం ఉపాసన చేసినా ఓంకారం ఉంటుంది మోక్షం కోసం మీరు ఉపాసన చేసినా ఓంకారం ఉంటుంది ఓంకారము లేదు కాబట్టి ఉపాసనంతో మొదలు మీరు దేవి ఉపాసన చేసినా రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి ఏ ఉపాసన చేసినా ముందే ఉంటుంది ఓంకారం ఉంటుంది ఇంకా మళ్ళీ వి వి ఎందుకు చెప్పడం ఆ ఓంకారోపాసననే చెప్పడం కోసం మేము ఆరంభం చేసుకున్నాము తర్వాత దానం దయాం విచేతాన్ని చ విధిత్తాని కాబట్టి ఓంకారోపాసన ఈ సాధకులలో ఈ మూడు లక్షణాలు చాలా ముఖ్యం ఏమిటంటే దమము అంటే ఇంద్రియ నిగ్రహము ఇక్కడ ఇంకా శమం వేరే లేదు కాబట్టి శమం కూడా ఇంక్లూడ్ చేసుకుని బాహ్యేంద్రియములను నిగ్రహించుకుని తద్వారా మనస్సును కూడా మనకు అధీనంలో పెట్టుకుంటా దమము దానం ఏమన్నా ఎంతసేపు పోగేసినంతకాలం పోగేశాం జీవితంలో డబ్బు పోగేయటం ఒక పీరియడ్ ఉంది ఆ పీరియడ్కి ఫుల్ స్టాప్ పెట్టి ఇది జీవించడం అంతకాలం పోగేయకూడదు దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇంక ఇప్పుడు ఇచ్చేయడం ప్రారంభించాలి ఎప్పటికీ ఏది ఇవ్వాలి ఎవడికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఏది ఇవ్వాలని అలా ఇవ్వడమే పనిగా పెట్టుకుని దానం చేయాలి మనుషులకి దానం గురించి చెప్తే కానీ దానం గురించి ఎంఫసైజ్ చేస్తే కానీ దానం చేయరు ఎందుకంటే పోగేయడానికి పట్టుకోవడానికి అలాడ్ పడతారు అలా పొందుకుంటారు దానం చేయటం అభ్యాసం చేయాలి భుజం మీద కండువా కూడా ఇచ్చేయడానికి సిద్ధపడాలి తను చదువుకునే పుస్తకమైనా ఇవ్వాల్సి చూస్తే ఇచ్చేయడానికి సిద్ధపడాలి కాబట్టి మెడలో ఉన్న హారము కావాలని ఎవడన్నాడైతే అది కూడా ఇచ్చేయడానికి సిద్ధపడాలి తను జపం చేసుకునే మాల కావాలంటే ఇచ్చేయడానికి సిద్ధపడాలి ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడాలి దానగుణాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే అల్టిమేట్గా మనం పట్టుకెళ్ళేది ఏది ఉండదు కాబట్టి మనిషికి దానగుణాన్ని నేర్పుదేగా నేర్చుకోవాలి తర్వాత దయా కంపాషన్ భూత దయా ఈ మూడు నేర్పాలా అక్కర్లేదా అత్యవసరం వీటిని మనిషికి విధించాలి ఈ మూడు నువ్వు జీవితంలో ప్రాక్టీస్ చేయక తప్పదు అని బోధించాలి ఇదో ఈ రెండు ఖండల కోసం ఇది ప్రారంభమైంది ఇంకా చాలా ఉన్నాయి అయితే మనం ఎదురుకుండా పెట్టుకున్నాం ఈ రెండే శంకర్లు కూడా ఈ రెండింటినే హైలైట్ చేశారు తర్వాత వచ్చి వస్తాయి కంటిన్యూ కదా ఓం పూర్ణ నమదం